ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇవాళ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ మృదు నైపుణ్యం మృదు నైపుణ్యాల్లో భావ వ్యక్తీకరణ అనేటువంటి గురించి చెప్పుకుంటాం ఇది చాలా ముఖ్యమైనదని మనం పదే పదే చెప్పుకున్నాం ఏ నైపుణ్యం అయినా సరే ఒకేసారి రాదు క్రమక్రమంగా క్రమక్రమంగా వస్తుంది ఓ చిన్నపిల్లవాడు మొట్టమొదటిసారి నుంచున్నప్పుడు చాలా ఆనందంతో కేరేందులతో చూడండి చూడండి నన్ను నేను నుంచున్నాను అని చెప్తాడు అలాగే ఇంకొక పని మంచం పట్టుకొని నడిచేటప్పుడు ఇట్లా ఒక్కొక్క పని చేస్తున్నప్పుడల్లా అతను అతను ఆడి మండలానికి మండలం ద్వారా శరీరానికి కొన్ని విషయాలు నేర్పుతాడు అనమాట ఆ బ్యాలెన్సింగ్ చేయాలి అలాగే సైకిల్ తొక్కేటప్పుడు కూడా ఒక రోజు రెండు రోజులు పాడటం హ్యాండిల్ పట్టుకున్న దాన్ని తొక్కటం స్పీడ్ పెంచడం తగ్గించడం ఇవన్నీ సమన్వయం కుదరాలి అవన్నీ కూడా మొదటి రోజు పడటం జరుగుతూ ఉంటుంది పొరపాటు చేస్తావు టర్నింగ్ తిరిగేటప్పుడు స్లోగా వెళ్ళాలి కానీ అట్లా చేయకపోవటం వల్ల పొరపాటు చేసి వెహికల్ పడిపోద్ది గాయాలవటం అట్లా జరుగుతుంది కానీ ఒక్కసారి చేసినటువంటి పొరపాటు నీ మైండ్ మళ్ళీ చేయదు కరెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఈసారి ఇంకొంచెం స్లోగా చేయటం ఇట్లాంటివన్నీ పక్కన కోర్చి ఉండి చెప్తే ఇంకా మంచిది ఏవి లేకపోయినప్పటికీ కూడా తను పట్టు వదలకుండా నేను పడ్డాను కాబట్టి నాకు సైకిల్ రాదు అనుకోకుండా సాధన చేస్తే ఒక రోజుకి ఒక రోజు తర్వాత ఒక వారం రోజులు పది రోజులు సాధన చేస్తే నువ్వు ఒక చేత్తో పట్టుకొని కూడా తొక్కుతావు ఎక్కడో చూస్తా కూడా తొక్కుతూ ఉంటావు ఇంత నైపుణ్యం నీ శరీరానికి నేర్పుతో ఏ స్కే ఏ స్కిల్ అయినా కూడా అంతే మరో ఉదాహరణ చూసుకుంటే టైప్ చేయటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఏఎస్డిఎఫ్ జేకేఎల్ కాలన్ అనేటటువంటి దాని మీద ఫింగర్స్ అట్లాగే పెట్టుకొని ఏఎస్డిఎఫ్ అని కొట్టమని మాస్టర్ చెప్తారు అప్పుడు మొదట్లో వేలు ఎక్కడికైనా మారిపోతుందేమో జరిగిపోతుందేమో అనే దృష్టితోటి అక్కడే చూస్తూ ప్రతి వేలుకు కూడా ఏఎస్ డిఎఫ్ ఏఎస్డిఎఫ్ అని కొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేసి జేకేఎల్ కోలన్ ఇట్లా కొడతాం ఈ లైన్లో కనుక ప్రాక్టీస్ రావడం జరి మొదట్లో ఒక రోజు రెండు రోజులు అక్కడ వేళ్ళు చూడకుండానే ఏఎస్ డిఎఫ్ ఏఎస్ డిఎఫ్ జేకేఎల్ కాలం ఆ లైన్ మొత్తం అలవాటు అవుతుంది ఇది ఒక నాలుగు మూడు రోజులు అయిపోయేసరికి నువ్వు నిద్రలో కూడా ఇంటి దగ్గర ఏఎస్ డిఎఫ్ అనుకుంటే ఆ వేళ్ళు మాత్రమే కదులుతాయి ఇది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం ఈ ఫస్ట్ లైన్లో తప్పులు లేకుండా వచ్చినాయి అనుకున్నప్పుడు రెండవ పాఠానికి వెళ్ళిపోయి ఒక అక్షరానికి మాత్రం పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి స్టాండర్డ్ ఫింగర్స్ దగ్గరికి రావటం అలా కిందకి రావటం ఇట్లా ఒక్కొక్క ముప్పై పాఠాల దాకా నేర్చుకుంటే ఆ తర్వాత స్పీడ్ వేగంగా కొట్టడం తప్పులు తగ్గిపోవటం ఇట్లా నైపుణ్యం పెరగటం అంటే తప్పుల సంఖ్య తగ్గటం మొదటి రోజు ఒక అరటావు టైప్ చేస్తే దాంట్లో నీకు పదిహేను ఇరవై తప్పులు రావచ్చు రెండో రోజు పదికి వస్తుంది ఇంకా అట్లా అసలు తప్పు లేకుండా కొట్టేటటువంటి స్థాయికి వస్తుంది అనమాట అట్లాగే ఈ నైపుణ్యం కూడా భావో వ్యక్తీకరణ నీ మనసులో చాలా ఐడియా ఉంది ఆలోచనలు ఉన్నాయి వాటిని వ్యక్తం చేయాలి అందరూ చేయలేరు ఎందుకని చాలామంది చేయలేరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసెంబ్లీ సభ్యులు ఉన్నారు ఎప్పుడు ఆ కొద్దిమందే మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఆ నైపుణ్యం ఉంది ప్రజల సమస్యలను కూడా తీసుకెళ్తారు తను ఉన్నటువంటి నియోజకవర్గం సమస్యలని ధైర్యంగా గంభీరంగా చెప్పగలుగుతాడు అలాగే ప్రతిపక్షంలో కనుక్కుంటే అధికార ప్రశ్నిస్తాడు గణాంక వివరాలు చెప్తాడు అది ఆ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు రాణిస్తారు ఏ వృత్తిలోనే సరే కాబట్టి ఇది ఒక సాధారణ స్థాయికి తగ్గకుండా మీరు నైపుణ్యం నేర్చుకోవాలంటే ఇది ఇప్పుడు ఇంత మునుపైతే క్లాసులో పాఠాలు ముఖాముఖిగా చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు ఆ అవకాశం లేకుండా మనం ఆన్లైన్లో పాఠాలు చెప్పుకున్నట్టుగా ఈ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను కూడా మనం ఆన్లైన్లో పరోక్షంగా నేర్చుకోవచ్చు అయితే ఇక్కడ ఒక్క మెళకు ఏంటంటే మీరు పాటించాల్సింది ఒకే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు నలుగురు ఒక మిత్రులాగా ఒక గ్రూప్లాగా తయారవ్వండి నలుగురు కూర్చోండి కూర్చొని మొట్టమొదట మనందరి లక్ష్యం ఒకటే మనం భావ వ్యక్తీకరణ నేర్చుకోవాలి అని కూర్చొని చర్చించుకొని నిర్ధారణకు మన లక్ష్యం ఒకటే అని అప్పుడు ఎట్లా సాధన చేయటం అంటే ఈ లో నలుగురు కానీ ఐదుగురు కానీ ఉంటే బాగుంటుంది కనీసం ముగ్గురు ఉంటే ప్రభావం బాగా ఉంటుంది ఈ నలుగురిలో మన గ్రూప్లో నలుగురు ఉన్నారనుకుందాం ఒక వ్యక్తి మాట్లాడటం అతను ఎదురుగా ఉంచుంటాడు మిగతా వాళ్ళు ముగ్గురు ఎదురుగా కూర్చొని గమనిస్తూ ఉంటారు మొట్టమొదట ఉపన్యాసంలో కానీ అడ్రస్ చేసేటప్పుడు సమావేశంలో కానీ మొట్టమొదట మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని అడ్రస్ చేయాలి అడ్రస్ సంబోధన ఈ సంబోధనలో అందరూ సమానమైనటువంటి వాళ్ళే కాబట్టి ఇక్కడ ప్రేమ మిత్రులారా ఇక్కడ టాపిక్ ఏంటి మొట్టమొదటి రోజు పాఠంలో మీరు తీసుకోవాల్సింది నన్ను నేను పరిచయం చేసుకోవటం ఎవరిని వాళ్ళు పరిచయం చేసుకోవటం ఇది చాలా సీరియస్గా ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టండి ముగ్గురు కూర్చుంటారు వాళ్ళు గమనిస్తూ ఉండాలి ఇతను తప్పు చదివితే నవ్వకూడదు గమనిస్తూ ఉండాలి తప్పులు అందరూ ఒకే స్థాయిలో ఉన్నాం అందరూ నేర్చుకోవాలి ఎట్లా చెప్పాలి విమర్శ అంటే ఆ వివరాలు చెప్తాను ముందు ప్రియమైన మిత్రులరా నమస్కారం ఇవాళ నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా పేరు కృష్ణమూర్తి మాది చెరుకుపల్లి గ్రామం నేను ఇక్కడ ఆరు సం ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాను శారదాంబా పాఠశాలలో ధన్యవాదాలు చాలు ఇక్కడ ప్రతి ప్రసంగానికి కూడా మొట్టమొదట సంబోధన ఎవరిని పిలుస్తాము ఎవరన్నా రోడ్డు మీద వెళ్తున్నారు మనకి తెలిసిన మనిషి అతన్ని పిలవాలి ఏమంటాం ఏమండి అని పిలుస్తాం అంటే అటు వెళ్ళేవాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు ఏంటి అని అప్పుడు చెయ్యి ఒక్క నిమిషం వస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడాల్సింది చేస్తాం అట్లాగే మొట్టమొదట సంబోధన ఉండాలి పిలవాలి అదే మే హై స్కూల్లో కానీ క్లాస్లో కనుక అయితే పిలవాల్సి ఉంటే క్లాస్లో మాస్టర్ ఉంటారు పిల్లలు ఉంటారు పిల్లల్లో కూడా ఆడపిల్లలు ఒక పిల్లలు కలిసి ఉంటారు అటువంటి సందర్భంలో గౌరవ నవీలైన వారికి నమస్కారం ప్రియమైన సోదరులరా సోదరి మండలారా అని వైపు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ అట్లాగే చూడాలి నిబ్బరంగా నుంచోవాలి ఏమీ ధైర్యం లేదు కానీ ఇది చెప్పటం ఎంత సులభమో మొట్టమొదట్లో చేయటం అంత కష్టం ఇది ఎన్నో వందల క్లాసుల్లో మేము చూసాం ఎక్కడున్నా సరే మనిషి మనిషే మాట్లాడాలంటే భయమే ఆ భయం లేకుండా అధిగ అధిగమించి దాన్ని దాటి చెప్పగలిగినటువంటి వాళ్ళు క్లాసులో యాభై మందిలో నలుగురు ఐదుగురు ఉంటారు కాస్త ఒకటి రెండు సార్లు అడిగి నువ్వు రా అని పిలిస్తే వచ్చేవాళ్ళు ఇంకొక ఐదారు ఉంటారు ఇక ఏమైనా చేయి బలవంతాన్ని తీసుకొచ్చి నుంచోబెట్టినా మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా ఒక ఉంటారు అయితే ఈ నైపుణ్యం నేర్చుకుంటే వస్తుంది నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి మొదట్లో ఇందాక సైకిల్ అని టైప్ అని ఇట్లాంటి ఉదాహరణ తెలిసి చెప్పుకున్నట్లుగా ఏ నైపుణ్యమైనా సరే మొదట్లో కష్టంగానే ఉంటుంది మెట్టుమెట్టుగా మెట్టుమెట్టుగా నేర్చుకుంటూ ఉంటాము అప్పుడు ఎర్రర్స్ తగ్గిపోతూ ఉంటాయి యాక్యురసీ పెరుగుతూ ఉంటుంది నీకు సక్సెస్లో మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అప్పుడు ఇది అయిపోయింది ఈ సంబోధన అనేటటువంటిది ఆత్మ స్వీయ వ్యక్తీకరణలోనే కాకుండా కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడానికి మన మాట ఉపయోగపడుతుంది ఎదురుగా లేనటువంటి వాళ్ళకి చెప్పడానికి లిఖితంగా అక్షర రూపంలో ఒక ఉత్తరం రాసి వాళ్ళకి వేస్తాం ఇక్కడ కూడా ఉత్తరంలో కూడా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి లేకపోతే తరగతి ఉపాధ్యాయుల వారికి నమస్కారములు నేను ఈరోజు తలనొప్పితో బాధపడుతున్నాను అందువలన పాఠశాలకు రాలేను ఫుల్ స్టాప్ కావున నాకు రెండు రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నమస్కారములు ఇట్లు కృష్ణమూర్తి మూడవ తరగతి పైన తారీఖు ఏ ఊరి నుంచి రాస్తుంది డేటు అదే పద్ధతిలో అవి ఫార్మాలిటీసు మర్యాదలు ఎట్లా ఉంటాయో ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు ఇక్కడ కూడా అట్లాగే నమస్కారం అని చెప్పి ప్రారంభించి అందరూ వేరే ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఎక్కువ గౌరవించాలి గౌరవిస్తూ వాళ్ళని కూడా చెప్పాలి ఇది మీ నలుగురిలో పాఠంగా మొదలుపెట్టినప్పుడు నిన్ను నువ్వు పరిచయం చేసుకోవటం ఒక రెండు నిమిషాలు చాలు నువ్వు ఎంత నిభ్రంగా మొదట్లో ఇట్లా ఊగిపోవటం నేలేదు కుంగిపోయి లోపల కూరుకుపోతూ ఉన్నట్లు ఆ తర్వాత నేను మాది చెరుకుపల్లి అని చెప్పటం ఉంటుంది మొదట్లో కానీ దాని నుంచి నెక్స్ట్ పాఠానికి వచ్చేసరికి ఈ నీ శరీరం అలవాటు ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఇతను రెండు మూడు నిమిషాలు చెప్తాడు అతను వెళ్ళి అతను ఇక్కడ ఉండగానే మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ముగ్గురు ఇక్కడ వింటున్నారు కదా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్తారు ఏమిటి సమీక్ష నువ్వు బాగా చెప్పావు ఇంతకు మునుపు మాట్లాడలేవు ఇప్పుడు ఇవాళ పర్వాలేదు బాగానే చెప్పావు ధైర్యంగా ఉంచుకున్నావు అని తడపడ్డావు ఇక్కడ ముందు మంచిగా ఉన్నటువంటి అంశాలను చెప్పాలి ప్రోత్సహించడం కోసం అందులో అతను ప్రసంగంలో ఉపన్యాసంలో కొన్ని మంచి ఉంటుంది కొంత చెడు కూడా ఉంటుంది చెడు అంటే చెడుని కాదు అభివృద్ధిపరచుకోవాల్సినటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఏంటంటే అప్పుడు పైకి చూడటం ఇది ఉండకూడదు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ కళ్ళలోకే చూస్తూ మాట్లాడాలి సూటిగా చూస్తూ ఆ రంగంలో అభివృద్ధి చేసుకోవాలి దానిని ఒక్కొక్క పిల్లవాడు నీకు మిత్రులాగా వివరిస్తాడు ముగ్గురు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు రెండోసారి వాటిని తగ్గించుకొని ఇంకొకసారి మాట్లాడవచ్చు లేకపోతే కొంచెం వ్యవధి తీసుకొని తర్వాత రెండో పిల్లవాడు మాట్లాడతాడు మిగతా ముగ్గురు ఇట్లాగే గమనిస్తారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మూడు నిమిషాలు చొప్పున నలుగురు కనుక ఒక టర్న్ తీసుకోవడానికి పన్నెండు నిమిషాలు పడుతున్నాయి కొంచెంసేపు నలుగురు కూర్చోండి మళ్ళీ కూర్చొని ఏమిటి ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్పండి నాకు మొదట్లో భయం వేసింది కానీ తర్వాత చెప్పగలిగాను అనే దాంట్లోనే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి మీరు గమనించగలరు మార్పు అనేది సరే ఇప్పుడు ఇందాకటి లోపాలు లేకుండా మళ్ళీ చెబుదాం అని ఇంకొక రౌండ్ తీసుకుంటారు ఇందులో మనం ఇందాక చెప్పినట్టుగా ఒక ఉత్తరం రాయటం లాగానే అడ్రస్ చేయటంలో విషయాన్ని గురించి చెప్పాలి ఏం విషయం తీసుకుందాము అని అడిగితే నేను కరోనా గురించి చెప్తాను అని అతను నిర్ణయించుకోవచ్చు లేకపోతే మీరే టీంలో నువ్వు కరోనా గురించి మాట్లాడు ఇంకొకతను దేని గురించి స్కూల్ బాగు చేయడం నాడు నేడు కార్యక్రమాన్ని గురించి ఇంకొకటి పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ గురించి అని నలుగురు నాలుగు టాపిక్స్ నిర్ణయించుకొని ఒక్కొక్కళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేమ అయిన నేను ఇప్పుడు కరోనా వ్యాధి గురించి చెప్తున్నాను అంతవరకు ఫస్ట్ లైన్లో పరిచయం చెప్పాడు దీని గురించి నాలుగు మూడు పారాగ్రాఫ్లు అంటే నాలుగు వాక్యాలు పది వాక్యాలు ఒక్కొక్కటి ఈ కరోనా అనేటటువంటిది మహాభయంకరమైన వ్యాధి ఇది ఈ మధ్యనే వచ్చింది మనకి ప్రపంచాన్ని అంతటిని కూడా వణికిస్తూ ఉంది దీని లక్షణాలేంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముగింపు ఇట్లా మూడు నాలుగు పారాగ్రాఫులుగా ఒక్కొక్క దాంట్లో రెండు వాక్యాలు మూడు వాక్యాలు కరోనా అంటే ఏమిటి దానివల్ల ప్రమాదాలు ఏమిటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఏంటి అనేది నాలుగు పారాగ్రాఫుల్ని ఎట్లయితే రాసేటప్పుడు ఇదే క్రమంలో రాస్తాము మాట్లాడేటప్పుడు కూడా అలాగే రా చెప్తాం ఇట్లా ప్రతిదానికి ముగింపు ఉంటుంది కాబట్టి కరోనా పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అని ముగిస్తావు ధన్యవాదములు ఇది చెప్పాలి రెండో వాళ్ళు వాళ్ళ టాపిక్ తీసుకున్నటువంటిది సైకిల్ ఉపయోగాలు ఏమిటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆయన చెప్తాడు చెప్పేటప్పుడు నలుగురు వినాలి మీరు ఒక బృందంలాగా తయారైతే భావ వ్యక్తీకరణ నలుగురిలో మాట్లాడటం కష్టమైన విషయం ఏం కాదు ఎన్నో స్కూల్స్లో కాలేజెస్లో స్పెషల్ కాలేజెస్లో మెడికల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇట్లాంటి వాటిల్లో కూడా చూసాము ఎక్కడున్న మనిషి మనిషే ఆ క్లాస్ యావరేజ్ నలుగురు ఐదుగురి మాట్లాడే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఏడెనిమిది క్లాసులు కనుక వింటే ఇక్కడ క్లాసులో టీచర్ ఏం చేస్తాయంటే కోచ్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళం వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడించి మేము గైడ్గా ఉండి నేను గంటన్నర పాఠం తీసుకుంటాను ఆ క్లాసు అందులో అరగంట సేపు నేను మాట్లాడేది ఉంటుంది గంట విద్యార్థులే మాట్లాడాలి ఇక్కడ మాట్లాడే విద్యార్థులు ప్రతి క్లాసులో పది మందే ఉండొచ్చు కానీ మాట్లాడే విధానం ఎదుటి వాళ్ళు చూసి వాళ్ళకు కూడా మనకు తెలియకుండానే సబ్కాన్షియస్గా మైండ్లో నేను కూడా మాట్లాడగలను అనుకుంటాడు మొట్టమొదటి రోజు క్లాసులోకి వెళ్ళినప్పుడు ఎవరు ఎవరైనా ఇక్కడికి రావాలి ఒక వాలంటీర్గా అంటే ఎవరు స్వచ్ఛందంగా రారు అప్పుడు క్లాసులో బాగా విడియపడేటటువంటి నన్ను పిలుస్తారేమోనని భయపడేటటువంటి వ్యక్తులు ఆ ముఖంలో భయం తెలుస్తుంది బెదురు తెలుస్తుంది అమ్మో నన్ను పిలుస్తారేమో అని అటువంటి వాళ్ళని పిలిచింది రామ్మ ఇలా రామ్మ అని పిలిస్తే వణికిపోతూ ఉంటారు కాళ్ళు చెమటలు పడుతూ ఉంటాయి అమ్మ ఇంతమంది ఉండగా ఈ పిడిగొచ్చి నానెత్తన పడింది ఏమిటి అన్నంత భయంగా కనపడుతుంది వాళ్ళలో ప్రోత్సహిస్తే రమ్మ పర్వాలేదు రా వెరీ గుడ్ ఇక్కడ నుంచోమ్మా అక్కడే నుంచొని చెప్పడం అయితే కొంతవరకు నయం ఇక్కడికి వచ్చి క్లాస్ మొత్తాన్ని అడ్రస్ చేయటం కనుక చెప్పమనేసరికి చాలా భయపడతారు వాళ్ళని దగ్గర ఉండి పక్క నుండి ప్రోత్సహిస్తూ చెప్పమ్మా మీదే ఊరు నీ పేరేంటి ఏంటి ఎందుకు ఏం చదువుతున్నావు ముగించు మొదట్లో ఏం చెప్పాలి సంబోధన చెప్పాలి ఎట్లా చెప్తావు రైట్ గుడ్ గుడ్ సంబోధన చెప్పింది తర్వాత విషయం చెప్పింది తను తను పరిచయం చేసుకుంది పేరు చెప్పింది ఊరు చెప్పింది క్లాస్ చెప్పింది ఏ సెక్షన్ అని చెప్పింది కాబట్టి అయిపోయినట్టే ముగింపు అని చెప్పుద్ది వెరీ గుడ్ ఇందులో ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి ఆ అమ్మాయిని ప్రోత్సహించుతూ వెరీ గుడ్ అని చెప్తాం మళ్ళీ క్లాస్ జరిగే సమయంలోనే ఇంకొక అబ్బాయిని ఇంకొక అబ్బాయిని ఇట్లా తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని పిలుస్తాం మొదటిసారి పిలిచిన అమ్మాయిని ఇప్పుడు చెప్పమ్మా ఈ పైన ఉన్నటువంటిది ఏంటి ఫ్యాన్ ఫ్యాన్ని గురించి చెప్పాలి నాకు లేకపోతే మామూలుగా ప్రతిరోజు వాళ్ళకి తెలిసేటువంటి ఐటెం పెన్ ఇదేమిటమ్మా కలం కలాన్ని గురించి చెప్పు ఇది ఏమిటి వీటిల్లో రకాలు ఎన్ని ఉన్నాయి వీటిని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి ముగింపు అని చెప్తే ఈ ఆర్టర్ ఇదే ఫాలో అవ్వాల్సినవి ఏదైనా విషయం ఇనండి ఏమిటి దీనికి ఎందుకు ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రమాదాలేంటి లాభాలేంటి నష్టాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముగింపు ఈ క్రమంలో కనుకొస్తే ఏదైనా రాయొచ్చు నీకు తెలిసింది ఈ క్రమంలో మాత్రం రాయాలి అనేది నేర్పి మొదటిసారికి ఇప్పటికీ ఒక పావు గంటలోనే ఈ అమ్మాయిలో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి క్లాస్ మొత్తం గమనించగలుగుతారు నేనేమి వాళ్ళకి మాటలు నేర్పడంలా మాట్లాడటం వచ్చు ఆ అమ్మాయికి కానీ నలుగురి ముందు నుంచను మాట్లాడాలంటే భయం ఆ భయం పోగొట్టడానికి ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తాం అయితే ఇప్పుడు మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా క్లాస్ తీసుకోవడానికి వీలు కాదు కాబట్టి మీరే ఒక టీంలాగా ఏర్పడి ఒకే ఆశయం ఉండాలి ఏ ఒక్కడైనా నాకెందుకు లేరా నాకేం వస్తుందా అనుకుంటే అటువంటి వాడిని తీసుకోవద్దు గట్టిగా చేయాలనేటువంటి ఆశయం ఉన్నవాడు చేస్తే ఒక రోజులో క్లాస్ అయిపోయేసరికి మీకే తెలుస్తుంది పది మార్కులు పదిహేను మార్కులు వచ్చేసి చిన్న చిన్న మీటింగ్ అయితే పర్వాలేదు తెలిసినటువంటి వాళ్ళ ముందు మాట్లాడగలను అనేటువంటి ధైర్యం వస్తుంది ఇది తర్వాత స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాల్సింది కూడా తర్వాత పాఠానికి మనం వెళదాం ధన్యవాదం